మా ప్రియులతో కూడా కలిసి సంగతంలో సలహా ఇచ్చిన అవకాశాలు చక్క సమయాన్ని బట్టి చదివేటువంటి కలిసి ఆల్రెడీ ఎవరైతే ఆన్లైన్ లో ఉన్నారో వాళ్ళ నుంచి మాత్రం రావాల్సిన వారికి కూడా మా ప్రతి చూసిన ఆయన ప్రాంత మీద నుంచి ఖరీదు చేస్తున్నారా అత్యం తప్పి లాక్డౌన్ ఆరాధన చేస్తున్నాం కనుక ఎన్ని రోజులు జరిగింది సార్ మరోసారి మీకు ఎక్కడైనా మొదలెడ్ ఆస్తున్నాం చేస్తున్నాయి నామంలో అడి పాట పాడుకుందాం సార్ చణీ మేలులతో నింపి నాయసీనా వందనం ఓ హిం చలే మేలులతో నింపి నాయసై ీకెనా వందనం వర్ణింపనా కార్యముల్ వివరించగలనా వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలుల ఊహించలే నీ మేలులతో నింపి నాయ్యా నీకే నా వందనం మేలులతో నా హృదయం తృప్తిపరచి నావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్ంతును మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్థుతింతును ఇస్రయేలు దేవుడా నా రక్షకా స్తీంతు నీ ఇ్రేలు దేవుడా రక్షన్త్నూని నా మాములుహించలేని మేలులతో నింపినా ీకె నా వందనం నాదీ నీతిని నీవు మార్చిన నా జీవితాలికి విలువనిచ్చినవు నాది నీతిని నీవు మార్చిన నా జీవితాలికి విలువనిచ్చినీ కృపకు నన్ను ఆహ్వానించి నీ సన్నిధి నాకు తోడు నీ కృపను నన్ను ఆహ్వానించి నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు లే మేలులతో నింపి నీకే నా వందనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలుల నీ కార్యములు వివరించగలనా బ్రదర్ విజయ్ గారు ఉన్నారు కొంతసేపు వాక్యాన్ని మనకి షేర్ చేస్తారు హలో చెప్పండి వాకింగ్ చెప్పండి సరే సార్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బర్డే కట్టుకుంది సార్ సరే ఈ లోపల లేదంటే మన మాస్టర్ గారు ఏమన్నా ఈరోజు చెప్తారేమో చెప్పామనండి లేదంటే జాయిన్ అయిపోతాను టెన్ మినిట్స్ అవుతుందండి సార్ లేదంటే రేపు నేను చెప్తాను లేదు అనంటే ఒక టెన్ మినిట్స్ టైమ్ లో వెణేశ్ బ గారు మన చంద్రశేఖర్ సార్ ఈ పనిచేద్దాం ముందు ప్రేయర్ పాయింట్స్ కంప్లీట్ చేసేస్తే ఆ తర్వాత వాకి విని బెరడెక్ సరిపోతుంది లేదు అంటే ఎవరైనా మీద రెడీగా ఉన్నా చెప్తామని అంటే అదైనా ఓకే సార్ చెప్తారా వెళ్ళా ఏమైనా హలో సార్ మీరు మెసేజ్ చెప్పండి సార్ నేను చెప్పారు సార్ సార్ మీ వాయిస్ అయినా వినిపిస్తానే ప్రేర్ ప్రేయి కంప్లీట్ చేద్దాం ఉంటారు సార్ వైఫ్ గుణేశారో లైట్ చెప్తారా బ్రదర్ రమే అన్న ఏమన్నా చెప్తారా రైజిలాడన్నా నా సరేర్నా సరే సరే ఒక రూమ్ గి ఇంకొక రూమ్కి వెళ్తుందా ఓకే లేదంటే ట్రెయిర్ చార్జెస్ సరిపోతుంది సార్ అందరూ ట్రేయర్ చేసే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఆ తర్వాత మన బ్రదర్ వాకింగ్ చెప్తారా కుదరపోతే అప్పుడు కుదరదని చెప్పాడు కదా ఓకే సార్ రైట్ ఓకే మీరు మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే సార్ ఇదే కాలముస్తా ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే థ్రెషింగ్ ఫ్లోర్ అన్న అంశం గురించి ధ్యానిస్తా ఉంది మార్నింగ్ తెల్లవారు తెలిసి ఈ క్రెషింగ్ ఫ్లోర్ అంటే ఏంటి అనేది అంటే దాని గురించే క్లుప్తంగా పంచుకుంటానండి క్రెషింగ్ ఫ్లోర్ అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే కళ్ళం అయితే చాలా కాలం క్రిందట దీని గురించి వాక్యం చెప్పడం కూడా జరిగింది కాబట్టి చిన్నగా ప్రేయర్ చేసుకొని ఈ యొక్క కళ్ళం అనే అంశానికి సంబంధించిన వాక్యాన్ని మనం చేసుకుంటాం రాజీవ్గా పరిశుధ్రవ విదేవాహోన్ను రవి తండ్రి మహిమ స్వరూపిలైనా ఈ యొక్క దినమంతు జన్మని సహాయం చేతి నడిపించమని ప్రార్థిస్తున్నాం దర్శన కాలమంత్రి మీరు కాపాడని మీరు వరదాలైనా ఈ క్షణంగా ప్రభు మేము ఈ యొక్క వాక్యాన్ని జనించ సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాత్రం ఇచ్చేయండి ఈ యొక్క రక్షణ ప్రణాళికలో మేము అందరం ఉండే దాకా ఈ యొక్క కృప మెంబర్ కృప మాకు అనుభవించి నటించమని ఈ శ్రీ క్రీస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి మన మనం ఈ విషయం గెలిస్తున్నప్పుడు క్రిషన్ కళ్ళము అంటే ఏంటి అనేది మనం ఒకసంలో స్వీయంగా చూసినప్పుడు ముఖ్యంగా ఆ దిన వృత్తాంతాల నుంచి స్టార్ట్ అవుతుంది మొదటి దిన వృత్తాంతంలో చూసినప్పుడు ఆ వాక్యం అక్కడ మనకి ఫస్ట్ గా అనిపిస్తుంటే మొదటి దిన వృత్తాంతంలో పదవ అధ్యాయము తొమ్మిదవచనంలో ఈ విషయాన్ని మనం చూస్తా ఉంటాం అక్కడ మొదటి జనవరి పంతొమ్మిది పదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో చూస్తున్నాం మొదటి పదమూడు సార్లు పదమూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చంలో ఇక్కడ ఆ ఉజా అనే ఒక వ్యక్తి గురించి రాయబడింది ఇక్కడ ఆ ఉజా అనే వ్యక్తి గురించి అక్కడ ఏమనిపిస్తున్నామంటే ఆ వారు కీడోను కళ్ళము వచ్చినప్పుడు కాబట్టి ఈ కళ్ళము అనే పదాలు ఎక్కడ కనిపిస్తున్నా దానికి ముందు ఒక స్థలం పేరు కనిపిస్తున్నట్టు బయటలో అయితే ఈ కళ్ళము దానికి ముందు ఒక స్థలం అంటే ప్రతి స్థలంలో కళ్ళములు ఉండే ఆ రోజులలో ఎందుకంటే చిక్షణ దేశము సాధారణంగా అగ్రికల్చర్ దేశం లేక ఆ అగ్రికల్చర్ మీద ఆధారపడిన దేశాలు అట్లు పాత మీద కాలం అంద కళ్ళము అన్నప్పుడు ఏంటంటే గ్రామాలలో దాన్ని ఒక చుట్టూ రౌండ్ గట్టులాగా కట్టి ఆ పంట అంతా వచ్చినాక దాన్ని తీసుకొచ్చి ఆ యొక్క ఆ కత్తి లోపల లేక కళ్లం లోపల వేసి తోని తొక్కించడం మనుషులు కూడా తొక్కుతామంటారు వాటిని చెద్దులు మనుషులు తొక్కి ఆ విత్తనాలని వీరు వేరు పరుస్తారు తొక్క నుంచి ఎందుకంటే విత విత్తనంలకు తొక్కతో ఎటువంటి కొత్తుండదంటాడు మన ప్రభుత్వ చూస్తామని కాబట్టి విత్తనం తొక్క నుంచి విత్తనం బయట పడాలా వేరు తొక్క కళ్ళం బయట ఆ యొక్క అగ్నిచేత కాల్చబడుతుంది అన్నది ఆ యొక్క ఆత్మీయమైన సత్యం అన్నట్టు కాబట్టి చిత్తనము తొక్క ఆ యొక్క లోపల ఉంటే అది కాపాడబడుతుంది కళ్ళం అనేది చాలా ప్రాముఖ్యమైన పాత నిబంధకాల పుస్తకాలు ఎందుకంటే అక్కడ మనం చూస్తా ఉంటాము సంతా ఎటువంటి సమస్య ఇచ్చిన న్యాయధిపతుల దగ్గరకు వెళ్లే వాళ్ళు న్యాయధిపతులందరూ దగ్గర కలుసుకునేవాళ్ళు కళ్ళం దగ్గర కలుసుకొని సమస్యలన్నీ పరిష్కరించుకునేవాళ్ళు ఆ పాత నిబంధన కాల పుస్తకాలను అయితే ఈ కళ్ళము పాత నిబంధన కాలాపు పుస్తకాలలోనే ఉందా క్రొత్త నిబంధనలు కూడా అంటే క్రొత్త నిబంధనలు కూడా మనం చూస్తాం మన ప్రభుత్వ కళ్ళంలో నిలబడి తన చేతని పట్టుకున్నట్లు బాప్తిని వ్యూహాన్ని మాట్లాడుతూ ఉంటాడు ఆయన చేత ఆయన చేతిలో ఉంది అంటాడు అంటే దాన్ని ఏం చెప్పారంటే చాటలు లేడీస్ అయితే బియ్యము వేసుకొని రాళ్లు వేరుపరచడము చెత్త వేరుపరచడము స్యంలో ఇంకేదన్నా ఉంటే పురుగులు ఉన్నా వాటిని వేరుపరుస్తారు అన్నట్టు రాళ్ళు రప్పలు చెత్త పురుగులు వాటి అన్నిటిని వేరుపరిచి వాటిని బయటపడేస్తారు అన్నట్టు చేత ఇట్లా పైకి వేసుకొని దాని గాలికి ఎగరగొచ్చినప్పుడు ఆ విత్తనాలన్నీ కళ్ళం లోపల పడతాయి చెత్తనేమో బయట పడిపోతాయి కళ్ళం బయట కాబట్టి దాని అర్థం ఏంటంటే ఆత్మీయ దృష్టం అనేది దేవుడు ఎదురపరచుకున్న ఒక ఆ స్థలం ఆ స్థలంలో ఉన్నంత వరకు కాపాడబడతాము అనేది ఆత్మీయమైన పరిస్థితి ఆశ్చర్యం ఏంటంటే దావీదు ఆ తన కోరిక తన హృదయానుసారంగా ఒక కోరిక కలిగింది ఏంటంటే దేవుని కొడుకు మందిరం కట్టాలనేది ఆ మందిరం కొడుకు ఆయన ఏం చేస్తాడు ఓర్నాను అనే వ్యక్తి దగ్గర ఆయన ఓర్నాను యొక్క కళ్ళము స్థలాన్ని కొనెట్టుకుంటాడు ఓర్నాను సొంత కళ్ళం అందులో చాలా పెద్ద కళ్ళం అంత పెద్ద స్థలాన్ని అతను ఆ కొనేటుకొని అక్కడ మందిరం కంటే మనకుంటాడు కాబట్టి ఆత్మేశ్వర దృష్టితో అర్థం చేసుకుంటే ఏంటంటే హల్లం అనేది దేవుని మందిరానికి సహదృశ్యం అని కూడా కాబట్టి ఆయన మందిరంలో ఉన్నంత కాలము నువ్వు కాపాడబడుతూ ఉంటావు దాని తర్వాత ఆయన మందిరంలో వచ్చినప్పుడు నువ్వు తొక్కపడాలా ప్రార్థన జీవితము లో గానీ ఉపవాస జీవితంలోనే గానీ వాక్యం లో గానీ నువ్వు తొక్కబడతా ఉండాలా ఆయన నిస్తున్నప్పుడు ఆయన గనపరుచినప్పుడు దేవుని ఆత్మని నీటి పరిచినప్పుడు కొట్టుకుంటా ఉంటాయి అప్పుడు నీలో ఉన్న తొక్క అంతా బయటికి వస్తా ఉంటాయి ఎందుకంటే తొక్కకు విత్తనానికి పొత్తు ఉంటది అన్నట్టు కానీ కొన్నిసార్లు ఏమవుతుంటే తొక్కలాగానే కనిపిస్తూ ఉంటాయి కొన్ని విత్తనాలు కానీ లోపల లొట్ట ఉంటది ఇవి మోతకరమైన దేవుడి పిడన జీవితాలు అనే సాదృష్టంగా ఉంటాయి అన్నట్టు ఇవి ఎప్పుడైతే చాటలకు వస్తాయో మన ప్రభు ఆ చాటని గాలికి ఎదిరేసినప్పుడు ఆ తొక్కలు లొట్టగా ఉన్న విత్తన తొక్కలు కూడా బయటకు బరికొస్తాయి ఎందుకంటే అందులో లేనప్పుడు బరువుండదు విత్తనం ఉంటే బరువుంటది కాబట్టి ఆ యొక్క ఆ కళ్ళంలో పడిపోతాయి అన్నట్టు విత్తనాలు తొక్క గాలి ఎగిరిపోతాయి కాబట్టి ఈ యొక్క ఆత్మీయ స్థితిని మనం అర్థం చేసుకోవాలి ఇందులో ఎన్ని కత్యాలున్నా నడి చూడండి మొదటిగా దిన మొదటి దిన వృత్తాంతాన్ని పదమూడవది అని తొమ్మిదవ నుంచి వాళ్ళు దేవుని యొక్క మద్దతాన్ని మోసుకొని వస్తా ఉన్నారు అయితే ఒబేగు అనే వ్యక్తి నుంచి బయటకెస్తున్నది ఒబేగు అనే వ్యక్తి ఇంట్లో ఉండే ఆశ్చర్యమైన ఈ ఉభేది అనే వ్యక్తి ఏదో సంతతి వాడు ఏదో వంశత్తుడు ఈ ఏదో సంతతిలో దేవుని మందస్థం ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటది సరే నేను అంత డీటెయిల్ గా వాటి గురించి చూపించను ఏం జరిగింది ఉబేదికి అని ఇంట్లో ఉన్నప్పుడు అది దేవుని మందస్థం అంటే ఏతుప్రభుకి సాదృశ్యం కాబట్టి ఏతు ప్రభు ఒక రక్షణ అనుభవం లేని వాడి జీవితంలో ఉండరు లేడు అనేది గత దాని తర్వాత దాన్ని తీసుకుని అక్కడ నుంచి వాళ్ళు డైరెక్టర్ ఎక్కడ తొమ్మిదో అవసరంలో వారు చిద్రోలు కళ్ళ ముగ్గకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందు మద్దతములు పట్టుకున్నీ చెయ్యి చేపగా ఎవ కోపం అతని మీద రదులుకొని అతడు తను చెయ్యి మధ్య తమ్ముల చేపగా ఆయన అతడి మొత్తను తనకి అతడు అక్కడనే దేవుడి తన దగ్గర చనిపోయి కరెక్ట్ చేయండి కళ్ళము దగ్గర చనిపోవడం ఇది ఆత్మీయంగా మనకి దేవుడు సూచిస్తున్న విషయం ఏంటంటే కళ్ళము లోపల ఉంటే కాపాడబడతావు కళ్ళం బయట ఉంటే నువ్వు చనిపోబడతావు కళ్ళం బయట ఉండి నువ్వు ప్రభుడి పట్టుకోలేవు ప్రభుని స్వీకరించలేదు అంటే కళ్ళం బయట అంటే లోకం అన్నట్టు లోకాతీతమైన జీవితం ఈ లోకాతీతమైన జీవితంలో ఉంటూ దేవుని హత్తుకోలేము అనేది అక్కడ జ్ఞాపకం చేసింది ఇద జీవితం నుంచి నేర్చుకోవచ్చు నెంబర్ వన్ అన్నట్టు కాబట్టి ఇగా మీది దేవుని యొక్క కోపం రగులుకోవడం దేవుడి కోపం రగులుకున్నప్పుడు ఏమవుతుందంటే అది రగులుకోవడం అనేది దేవికి సంబంధించింది కాబట్టి అగ్నికి సంబంధించింది అలా కోపము అగ్నికి సంబంధించింది ఆకాశండి అన్నిబడిందంటే ఆయన కోపంకి రథుని కోపం అన్నట్టు అది ఆత్మీయంగా కాబట్టి అతడు అక్కడే దేవుని సన్నిధిని చనిపోయింది దేవుడు అతని మొత్తమే దేవుని సన్నిధిని చనిపోయింది కాబట్టి కళ్ళము దేవుని సన్నిధి ఇవన్నీ ఒకే ఆత్మీయ ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు మనకు ఆయన కాపాడబడతావు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తుంది నువ్వు లోకంలో ఉంటూ కళ్ళం బయట ఉంటూ దేవుణ్ణి స్వీకరించినప్పుడు అది మీకు ఏ రూపకం కూడా రక్షణ అనుభవం తీసుకోలేదు ఎందుకంటే లోకాన్ని విచ్చిపెట్టక తప్పదు ఈ యొక్క విషయాన్ని అధ్యాయంలో అది మరోసారి మనకి పదహారవ వర్చనం రెండవ తొమ్మిది వందల పద్నాలుగు అధ్యాయంలో పదహారవ వచ్చనం అక్కడ ఏమిందంటే ఆశ్చర్యంగా రావిడి యొక్క ప్రార్థన ఏ రీతిని ఎరుసేమి కాకుండా కాపాడింది అన్న విషయాగ వినిపిస్తా ఉంది ఆయన రాధ చే అయితే దూత ఎరుసలేము పైని హస్తము చాసి నాశనం చేయబోనప్పుడు యహోవా ఆ కీడు నుంచి అంటే చాలని చెయ్యి మరి జన్ నాశనం చేయ దూతతో ఆజ్ఞాయించాను ఎహవ దూత ఎద్దుకీరైన ఆరునాను యొక్క కళ్ళము దగ్గర ఉండగా ప్రతి అవర్నాని యొక్క కళ్ళను ఇక్కడ ఇంకొక కళ్ళం చూస్తున్నాం మనం కాబట్టి ఇక్కడ ఈ ఒర్నా అనే వ్యక్తి కళ్ళం దగ్గర దావిడు చూడడు దాని తర్వాత దూత నిలబడి కళ్ళం దగ్గర కాబట్టి దూత కళ్ళం దగ్గర నిలబడి అనేది మనం చూస్తున్నాం ఇది ఆత్మీయమైన అంత అని చెప్పి ఆత్మీయమైనగా తన ప్రభుత్తి సాదోషం అన్నట్టు కాబట్టి కళ్ళం దగ్గర దేవుడు ఒక అనే విషయాన్ని మనకి చెబుతుండేది కళ్ళం అనేది క్రైస్తవ సంఘం దిదృశ్యం నీకు నాది పాదృష్టం కాబట్టి మనమందరం తొక్క నుంచి వేరుపడి అంటే తొక్క అంటే పాపకు జీవితం తొక్క నుంచి వేరుపడి పరుశుద జీవితాన్ని పొందుకున్న కాబట్టి ఆ కళ్ళంలో మనం కాపాడబడుతున్నాము అనేది ఈ యొక్క వాక్యం జాగ్రత్త తర్వాత ఆ యొక్క కళ్ళం పేద గావిని మనం చూస్తున్నాం ఇక్కడ ప్రవ్వ ఈ నాశనం చేయకు ప్రవ్వా అంటే ప్రార్థన కాబట్టి కళ్ళము జీవితం కళ్ళంలో ఉండే జీవితము ప్రార్థన జీవితానికి సాదృష్టం కాబట్టి మనం అందరము ప్రార్థన జీవితంలో కొనసాగాల మన కాలాన్ని అనేది ఆ వాక్యం ద్వారా సరి మనకి జ్ఞాపకం చేస్తా ఉంది అదే రీతిగా సంశయంలో పడతాడు జావీదు జావేద్ మనుషులు లెక్కగట్టాడు అక్కడ ఎక్కడ తన తన ఎంతమంది ఉందో ఉన్నారో అని ఆయన లెక్క తీసుకుంటాడు అన్నట్టు అది దేవుని దృష్టిలో బహు నీచకరమైనది ఎందుకంటే స్ళ్ళు ఆచరించి మీకు ఇచ్చింది సార్ ఆ యొక్క కల్యాన్ని నువ్వు ఎందుకు లెక్క గడుతున్నావు అది ఆత్మీయమైన సత్వం అంటే మీరు కొంత బలాన్ని మేము చూపించుకుంటున్నాం ప్రభు నుంచి కొనుకొని కాబట్టి అక్కడ ఆ దిన వృత్తాంతంలో మొదటి అధ్యాయము ఇరవై ఒకటో ఈ విషయాన్ని మనం చూపిస్తుంటాడు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని అని చిక్కిలి అవివేకంగా ప్రవర్తించి స్థలంలో ఉండి కూడా నువ్వు ఇది ఎట్లా ఉండగలవు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం తెస్తుంది కాబట్టి దానిలో చాలా బాధమైన పాపులేషన్ ఏంటంటే మనుషులను లెక్కించడం తొలికి చెప్పాలంటే నీ యొక్క బలం ఏంటో చూసుకోవడం మనం కూడా ఈ కాలంలో ఏం చేస్తామంటే రెండు మనని మన ఇంట్లో తీసుకపోయి ప్రతి రూమ్ తీస్తూ ఉంటాం చూపిస్తాం అన్నట్టు వాళ్ళు చూపించి డింగకెళ్తాము ప్రతి గదిలో తీపిస్తాం చూపిస్తూ ఉంటాం అది ఏ రీతిగా చెప్పాలంటే దావిత గురగలనే అది ఓ రీతికి చెప్పాలంటే ఎందుకంటే మీ యొక్క గొప్పతనాన్ని మీరు తెచ్చుకుంటున్నావు మీరు అరే వాళ్ళు ఇంత దూరం వచ్చినందుకు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చూపించలేదు కానీ ఆత్మీయ దశలో చూస్తే అది మర్యాద కాదు నువ్వు మనుషులు మర్యాద ఇస్తా ప్రభు వాక్యానికి మర్యాదస్తా అనేది ఈ వాక్యం చూపి దాని తర్వాత శాపము అక్కడ రావడం మనం చూస్తా కదా కానీ దావి దాదం చేస్తారు ఆ రోజు చాలా మంది సరిపోతారు డెబ్బై వేల మంది సరిపోతారు ఆ రోజు శాపానికి దావిడ్ ప్రార్థించడం వలన అక్కడ ఆ యొక్క శిక్ష విశ్రాంతి నిర్మూలించకుండా శిక్ష తగ్గిందని నేను వ్యాపకం చేసుకుంటాను ప్రతి కళ్ళను ప్రార్థన చేయడానికి ఆదృష్టం అనేది మనము పేద జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆ ఆది పాండము యాభైవ అధ్యాయంలో కూడా చేశాను మనం చూడండి ఆది కాండలు యాభై అధ్యాయంలో ఇది కానీ నేను మార్నింగ్ రాస్తా ఉన్నాను ప్రతి వాక్యాన్ని రాస్తా ఉన్నాను కాబట్టి ఎప్పుడు ఏదో ఒక రీతిలో పనికొస్తా మనం ముందేది కండి రాసి టైం దొరికినప్పుడు మనకి ఏదో రీతిలో ఈ వాక్యాలన్నీ మనకి పనికొస్తా ఉంటే మన దిపల్లకి ప్రకటించడానికి సహాయపడుతూ ఉంటాయి అది ఆది కాండలు యాభై అధ్యాయంలో అధ్యాయంలో పది పదకొండు అక్కడ ఒక వాక్యాన్ని మనం తీసుకుంటే ఎవసేపు తండ్రి యువసేపు ఇక్కడ తండ్రిని పాత పెట్టి పాత పెట్టకపోయిన స్థలం అన్నది అక్కడ వ్యాప్తం చేయవారికి అతనితో ఫో ఇంచి పెద్దలైన అతని సేవకులందరినీ ఐజప్ప దేశలందరినీ వేసేంటి వారందరినూ అతనికి సహోదరుని అతని తండ్రి వారిని తిరిగింది వారు తమ పిల్లలను తమ గొడవల మాదరంగా తమ పశువులను మాత్రమే భోషాలను తెచ్చిందని యువత సమూహము బహు విస్తారమైన ఎవరిదానూ నాకు అవసరం ఉన్న అరదు కళ్ళలు కాబట్టి పేర్లు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఆ ఓర్నాను కళ్ళము సముందు ఇంకొక కళ్ళని చూసిన ఇప్పుడు అరదు కళ్ళమ్మ గుడి చూస్తాం అరదు కళ్లమ్మ దగ్గరకు చెడి అక్కడ బహుఘోరంగా అడగడానికి కాబట్టి ఈ అరదు కళ్ళము కళ్ళమ్మ ప్రతిసారి కళ్ళం దగ్గరికి రావడం జరిగిస్తాం దేవుడి బిడ్డలు కాబట్టి ఎందుకంటే ఈ ఆత్మీయస్థితిని అర్థం చేసుకున్నట్టు కళ్ళమ్మ అనేది దేవుడి చర్చికి సాదృష్టం సంఘానికి సాదృష్టం రక్షింపబడ్డ వారికి సాదరిస్తాం కాబట్టి దేవుని యొక్క సహవాసం దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటది అనేది ఆత్మీయంగా మనకి జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి అరదు కాలంలో చే అక్కడ వారు బహుఘోరంగా ఆర్చింది కాబట్టి విజ్ఞాపన ప్రార్థన దుఃఖాన్ని చనిపోయి స్థానము అనేది కూడా ఇక్కడ చేయబడుతుంది ముఖ్యంగా దేవసేపు తండ్రి చనిపోయినట్టు అంటే జకబు చక్క చనిపోయినప్పుడు వాళ్ళంతగా దుఃఖపడి ఉన్నారన్న విషయాన్ని పాటు ఆ యొక్క ఐగుప్తీలు కూడా దుఃఖపడిరు శాస్త్రంగా ఉంటుంది కళ్ళం దగ్గరికి అన్నిలు కూడా రావడం యాకబు కుమారులే కాదు పన్నెండు మంది కుమారులు వచ్చిండ్రు దాని తర్వాత యువసేపు పని వారు తన తనతో పాటు పని చేసే వాళ్ళు వచ్చారు ఫరో ఇంటి ఇంటి పెద్దలు అంటే వాళ్ళు ఇంటి పెద్దలు కూడా వచ్చారు అంటే అన్నిలు కూడా వచ్చిండ్రు అందరు రావాలి కళ్ళం దగ్గరకి అనేది ఆత్మీయంగా మాకు తెలుసుకోవాలి అంటే దేవుళ్ళు రైతులు రావాలా రక్షకు పడ్డ వాళ్ళు రావాలా రక్షణ అనుభవం లేని వాళ్ళు రావాలా ప్రతి ఒక్కరిని మనం ఆహ్వానించాలా అనేది వాక్యాన్ని వ్యాఖ్యం చేస్తుంది మనకు తెలుసు విద్య విషయంలో కూడా మనం చూస్తా ఉంటాము న్యాయపత్తుల గ్రంథంలో గిర్యోను కూడా ఒక ప్రశ్న ఇస్తుంటాడు దేవుడికి మూడు దానికి ఎటువంటి సాక్ష్యం నేను నేను మన ఎట్లా మీ వల్ల అడిగేది ఎట్లా నమ్మాలా అధ్యాయంలో ఆరవ అధ్యాయంలో ముప్పై ఏడవ కాబు అప్పుడు గిడ్ను నీవు చదివించినట్లు నా చేత ఇతలను రక్షించడం ఉద్దేశించడ నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తరువాత నేలంత ఆరు గిండగా ఆ గొర్రె బొచ్చు మీద మతాలని మర్చిపోయినప్పుడు నెండలా నీవు చదివించినట్టు ఇతరులను నా మూలంగా రక్షించడం వల్ల నేను ఆశ్చర్యం ఉంటుంది అప్పుడు అర్థం అగేన్ కళ్ళం దగ్గరకు వస్తారు దానికి భూకం ఉండు గిజన్ దగ్గర నేను నేర్పును మీ ద్వారా ఇస్తాను రక్షింపజేస్తాను దీన్ని ఆ ప్రణాళిక కాబట్టి ముందుకు పోతే గిద్యను మీ వల్ల కలిగినా లేదా నేను ఎట్లా రుజువు పరుచుకోవాలా రుజువు పరుచుకోవాలంటే కల్లం లో నేను పెడతాను అది ఈ ఉదయం దాని మీద మంచి పడ దాని మంచి పడద్దు అప్పుడు నేను నమ్ముతా అలాగే జరిగే దాని తర్వాత ఆ బొచ్చును పిడిచి నీళ్ళతో పాత నుండి వరకు ఆ బొచ్చ నుండి మంచిని పిండిను ఆ దాని మరోసారి కూడా డౌట్ పడుతుండే డౌటింగ్ స్పిరిట్ అంటే ఇంకొక మారే ఆ బొత్తు చేత శోధింపడేమో నేను నేల అంతటి మీద మంచి పడి ఉండగా ఆ బొచ్చి మాత్రమే పొడిగి ఉండదు దేవుడు అలాగా ఆ రాత్రి దేవుడు అలాగే చేస్తాను కాబట్టి కళ్ళము అనేది దేవుని యొక్క సూచనలు ఏ రీతిగా ఉంటాయనే జ్ఞాపకం చేయబడుతుంది అంటే దేవుడు తప్పక మాట్లాడతాడు దేవుడు ఆశ్చర్యక్రియలు చేస్తాడు కళ్ళంలో కళ్ళంలో ఉన్న వారికి అనేటి జ్ఞాపకం చేయబడుతుంది రక్షణ అనుభవంలోకి వచ్చి వ్యక్తిలో సంతకం స్వీకరిస్తారో ఖచ్చితంగా వారి జీవితంలో అద్భుతాలు జరగాల్సిందే ఎందుకంటే అక్షరంగు తరణ దూశాపన పురాణం ద్వారా కాబట్టి అబ్రాహ్మణ్ చేపడ్డ ప్రతి వందనము కేవలము క్రైస్తవులకే అని గలితం దర్శన పత్రికలు చెప్పబడుతాం కేవలము ఏ చూద్దాం నమ్ముకున్న వాడికి అభ్రహం చేసిన వాగ్దానాన్ని సంక్రమిస్తాయి ఇంకా ఎవరికి కాదు ప్రకృతి సాధ్యంగా పుట్టిన ఇష్టం పడకు కూడా అది కేవలం మీకు నాకు సంబంధించిన కాబట్టి కళ్ళంలో ఉన్నప్పుడే దేవుడు అద్భుతాలు చేయగలడనేది దిజ్ఞనికి సంబంధించిన సూచన ద్వారా ప్రభు మన జ్ఞాపకం చేస్తాడు చివరిగా ఒక చూపు నేను ఈ వాక్యం రూట్ గ్రంథం నుంచి చూపిస్తాను మీకు ఏమిటంటే ఈ ప్రభు ఆశ్చర్యకరమైన కళ్ళానికి సంబంధించిన బోధనలో కాబట్టి రూతు గ్రంథము మూడవ అధ్యాయము ఈ విషయాన్ని మనకి ప్రభు చూపిస్తున్నాడు రూట్ గ్రంథం అన్నప్పుడు మనకు తెలుసు రూట్ ఒక అన్యస్తి లేక మోయాగిరాలి మోయాగు అమోనియులు మోయాగులు దా తెలు అని చెప్పి ఈ అమోనియలు మోయాగులు ఎవరు అంటే లోతు కంట లోతు కుమార్తె నుంచి పుట్టిన వారి కాబట్టి మోయాదీయులు ఆ మోరీలు సచితమైన వారు అనేది కూడా మన సెల్స్ బైబిల్లో అయితే ఈ సచితమైన ఆ మోయాదీయుల నుంచి రూసు అనే గొప్ప దైవ జంధ్రాలు రావడం అనేది బహు ఉంటది శితమైన గాని మీ పూర్వీకులు సచితమైన మీ కుటుంబీకులు సచితమైన ఒక్కసారి ప్రభులు స్వీకరిస్తే శాపము నిర్మూలమైపోతుంది ఈరోజు చర్చ భయంకరమైన అబద్దమైన మోసకరమైన బోధ ఉంది ఏంటంటే నువ్వు రక్షింపబడ్డా కూడా నీ పూర్వీకుల శాపము వెంటాడుతావు కలగదు అంటే నువ్వు ఈ బోధ ద్వారా సెలవు మరణాన్ని చేస్తున్నావు యేసు ప్రభుత్వ ఫినిష్ వర్క్ నువ్వు కృమీకరిస్తున్నావు ఆయన ఎంతగానో ప్రయాసపడి క్రమపడి మన శాపంలను పాపంలను రోగంలను వ్యక్తంలను అక్కడ భరించింది ఆ యొక్క చేస్తున్నావు లేదా దాన్ని విలువని తగ్గిస్తున్నావు ఆయన తండ్రుల శాపం పిల్లలని మీరు తీసుకొని రానని చెప్పిండ్రు పాత నిబంధన పుస్తకాలంలో అవన్నీ మర్చిపోయినారు క్రిస్టియన్ ఏది బ్రదర్ మీ పూర్వీకుల శాపం మిమ్మల్ని ఇంట్లో అందు కార్యం జరుగుతలేదు బ్రదర్ ఇంట్లో వచ్చి ప్రేయర్ చేయాల బ్రదర్ పార్టీ డేస్ పార్టీ కూడా అన్ని మనుషుల కంటికాలు చెప్పొచ్చే ప్రభుత్వ నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోతున్నారు పాత నిబంధన కాల తెలిదానికి కాబట్టి గ్రంథంలో ఈ శని మనం జ్ఞాపకం చేసుకోబడుతుంది ఏంటంటే ఒక అన్యత్మైన మొయాధిరాళ్ళి నుంచి తన గర్భం నుంచి దావిడబుట్టడము దావిడ పద్ధతి నుంచి ఎత్తులో బుట్టడం అనేది బహు ఆశ్చర్యంగా ఎప్పటికైనా ఈ వాక్యము గణించకుండా ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది ఆరవ వసన తీసుకుని రూప గ్రంథము మూడవ ఆరవ వసనంలో రూట్ ఇప్పుడు భయాదీవు దగ్గరకు వస్తుంది ఆమె నేను చదివించినది అంతే చేసిన చెప్పి ఆ కళ్ళము నద్దకుపోయి తన అత్త ఆగతించినంత చేసాను పోయి మనసులో సంతోషించినట్లు అన్నపానం తెచ్చుకొని లోపలికి పోయి ధాన్యత కుప్ప పండుకొని ఉన్నప్పుడు ఆమె నెల్లగా పోయి అతని కాళ్ళ మీద నిల్ల బట్ట పండుకోలేదు పర్వత ఎక్కడ జరుగుతుందంటే సత్యాలి కళ్ళం దగ్గర జరుగుతుంది గంట ఏం జరుగుతుందంటే కళ్ళం దగ్గర ఇతను పండుగనున్నాడు కన్నం తిన్నాక అత్తచెప్పిన ప్రకారంగా కళ్ళం దగ్గర బోయోగి పండుకున్నాడు బోయోగు ఆ యొక్క యూద గోత్రములు చెప్పేవాడు తాత కాబట్టి ఈ బోయగు కాళ్ళ దగ్గర పండుకొని పడింది ఆశ్చర్యం ఏంటంటే బోయోజు ఉపవన రీతిగా మన సాదృశ్యం ఆయన కూడా యూదగోత్రి కూడా మోయాభిరాలైన రూట్ అన్య స్త్రీ సాదృశ్యం లేక రక్షింపబడ్డ మనకందరికీ సాదృశ్యం ఆయన కాబట్టి ఆయన ఏదైతే తనకు బోయకు కాళ్ళ చింత చేరిందో మనం కూడా కేశ ప్రభు కాళ్ళ చింత చేరటం ఎప్పుడు కళ్ళం దగ్గర కోటమే కాబట్టి ఆత్మీయమైన విశ్వాసం సరే చర్చిలో మనం ఉండం చర్చి బయట ఉండదు కదా ప్రభు అవును అక్కడే మనం తింటాం కాబట్టి ఇది ఆత్మీయ సహవాసం శరీరమైనది కాదు కాబట్టి పోలీసు కాళ్ళ దగ్గర రూతూ ఉన్నట్లు కళ్ళం దగ్గర అంటే రక్షింపబడిన మనమందరము ప్రభు చెంత ఆయన సహవాసంలో ఆయన కాళ్ళ దగ్గర ఉంటేనే తన భార్య దగ్గర స్వీకరించబడము సత్యము కళ్ళం నుంచి మనం నేర్చుకోవట్లేదు రివంటి జ్ఞానం గనికి ప్రభు మన నడిపించాలా రెండు ఆత్మీయ ప్రభు కనిపిస్తా ఉంటాడు అందులో జీవంలో మనం నింపుకోవడం అనే జీవితంలో వాటిని అన్నింటిలో మనం పంచుకోవాలా అప్పుడే ఆ వాక్యం మనదవుతుంది ఇది పంచుకోకపోతే మీ వాక్యం కాదది ప్రభుతి దాన్ని పంచుకున్నప్పుడే మన సంగ ఆన సంతోషం తెలుస్తుంది ఎల్లప్పుడు ప్రభుత్వం సంతరించడం నేర్చుకుందాం అక్కడి కృతానికి ప్రభు మన కలిసే పరిశుభ్ర తండ్రి వదనాలు కళ్ళమనే రక్షించబడ్డ వారి యొక్క అందులో ఉన్నంత మీరు కాపాడుతా ఉన్నారు సర్దన జీవితముతన జీవితము అద్భుత ఆధుర ఈ పెళ్లి కుమార్తె కూడా ఇవన్నీ కళ్ళ జరుగుతున్నాయి ప్రభు మా కనుగిన మీకు వనాలి మమ్మల్ని మీరు అందంలో నోర్చబడ్డ ధాన్యం లాగా తయారు చేసుకున్నారు దానికి బతి మీకు ఎంత వనాలి మమ్మల్ని బాగా నోడ్చండి ప్రవ్వ ఎక్కడ తొక్క ఉంటే తీసుకునే ప్రవ్వ మీ కొరకు సంపూర్ణంగా తయారైన సమాప్తిలో వాటిని ఎవరు పరుస్తా అన్నారు గోధుమలు గురుగున సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకోనిలాగా తయారడమని సాధిస్తున్నాం అటువంటి భాగ్యం మాకు అందరికీ నాకు ఎప్పటినుంచో ఈ కళ్ళం అంటే ఏంటి అని తెలుసుకోవాలనే కోరిక ఉండేది ఎందుకంటే మన పరిచర్యే కళ్ళం బైబుల్ ప్రవచన పరిచర్య కళ్ళం బైబుల్ ప్రావసీ మినిస్ట్రీ ఇది ఎందుకు పెట్టారు ఈ పేరు కళ్ళం అని ఎందుకు పెట్టారు అనేదని అడగాలని చాలా సార్లు అనుకున్నాను కానీ నేను అడగలేకపోయాను దానికి ఏం పర్టికులర్ అంటే టైం రాలేదు నేను అనుకునే టైంలో సార్ని అడగలేదు అడుకోకుండా ఈ రోజు అన్ని రివ్యూ లేని కళ్ళం ప్రవచన కళ్ళం బైబుల్ ప్రవచన పరిచర్య దీంట్లోనే ఉంది దానికి సంబంధించి కళ్ళం అనేది ముఖ్యంగా నాకు చాలా సందర్భాల్లో ఈ మఫీ స్వార్థ మూడో అధ్యాయం కింద రాసిపెట్టింది ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన కళ్ళ ఆయన బాగుగా శుభ్రం చేయను అన్నాడు దాంట్లోనే నాకు చాలా వరకు అర్థమైంది కానీ ఈ పాత నిబంధన కాలంలో ఇప్పటివరకు చూసిన దిన వృత్తాంతాల్లో కానివ్వండి రూతుల్లో కానివ్వండి ఇవన్నీ నేను చూడలేదు ఇది మాత్రం ఒకటే కొత్త నిబంధనలో చూశాను చూసినప్పుడు నాకు దాని నుంచి చాలా నేర్చుకోవాలనిపించింది అది గొప్ప హెచ్చరిక అనిపించింది నిజంగానే రైతు ఆరు కాలం కష్టపడతాడు చాలా కష్టపడతాడు విత్తనం వేసే దగ్గర నుంచి కోత కోసుకొని ఇంటికి వడ్లు తీసుకొచ్చుకునేంత వరకు ఖర్చు కష్టంతోనే కూడుకున్నది గాని సుఖంతో కూడుకున్నది కాదు ఇదే విషయాన్ని యశాగ్రంథం ఐదో అధ్యాయాన్ని అంటాడు దేవుడు నేను నా ద్రాక్ష తోటకు నేను చేసినది ఏంటి నేనేం చేశాను దానికి దానికి నేను చేసిన అన్యాయం ఏంటి దాన్ని బాగా ఏరాను లోతుగా తవ్వాను శ్రేష్టమైన తీగం తీసుకొచ్చి నాటాను అయినాది కారు ద్రాక్ష కారణం ఏంటి అని అడిగినట్టుగా ఇంత కష్టపడి రైతు దానికి నీరు ఎరువేసి అన్ని చేసి కష్టాన్ని ఇచ్చేస్తే తాళు గింజొస్తే ఏమవుతుంది రైతే ఏ విధంగా రైతు మరి ఆ క్షణానికి ఏ విధంగా రైతు బాధపడతాడు ఫీల్ అవుతాడు అంటే తగలబెట్టడం ఇంకా అతని కోపాన్ని తగలబెట్టి తీర్చుకుంటాడు మన ప్రభువు కూడా ఇంతే మనకు రోజు అనుదైన వాక్యం ద్వారా మన జీవితాన్ని సరి హెచ్చరికల ద్వారా తర్వాత వాక్యం ద్వారా కొన్ని కొన్ని పాటల ద్వారా కొన్ని కొన్ని సందర్భాల్లో దర్శనాల ద్వారా ఆత్మీయమైనటువంటి సంగతులు తెలియజేసి మనల్ని అనుక్షానం సరిచేస్తున్నప్పుడు మనీ మనం సరి సరిపడకపోతే మనం సరిదిద్దుకోకపోతే దేవుడు అతని కోపాన్ని ఏ విధంగా తీరుస్తాడు అనేది ఈ విషయంలో ఉంది రెండోది ఏంటంటే నిజంగానే కళ్లం బైబుల్లో కళ్లం బైబుల్ ప్రవర్సీ మినిస్ట్రీస్ లో మనకి ఆ ఎట్లా అనుక్షణం ఆ అనేది తీసివేయాలో అది పోగొట్టుకోవాలో ఆ ప్రాసెస్ చేస్తుంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే వాక్యం కూడా కొంచెం భిన్నంగా యథార్థంగా ఉన్నట్టు ఉంటది సత్యంగానే ఉన్నట్టు ఉంటది మిగతాటికి కొంచెం కంపేర్టివ్ ఉంటది ఫస్ట్ స్టార్టింగ్ లో మన విజయ గారు నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి డౌట్స్ ఉన్నాయండి మనం ఇదే దీంట్లో ఉంటే ఇదే మినిస్ట్రీస్ లో ఉంటే మనకు ఇబ్బంది ఉండదు మనకి ఏంటంటే ఫుల్ టైమ్ దీంట్లో ఉండలేము కాబట్టి ఈ మధ్యలో కరోనా సీజన్ లో మార్నింగ్ కలుస్తున్నాము లేదంటే ఎవ్రీ మండే కలుస్తారు కొంతమంది వరకు కలుస్తారు మిగిలినవన్నీ కూడా చాలా మంది చాలా చాలా రకాలైనటువంటి బోల భిన్న భిన్నమైనటువంటి బోల ప్రతి దానికి రిఫరెన్స్ ఉంటుంది వాళ్ళు కూడా రిఫరెన్స్ ఇస్తారు కానీ దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు ఆ వాళ్ళ కొట్టల్లోకి ధాన్యాన్ని నింపుకునేవర్లా ఉంటారు ఇదేమో దేవుని కొట్ట దేవుని రాజ్యంలోకి ఆ మేలిమి అయినటువంటి గింజల్ని తయారు చేసే విధంగా ఈ ఖర్చు అయితే ఉంటుంది అన్న కాబట్టి దాని గురించి చెప్పినందుకు వివరించినందుకు కళ్ళం గురించి దేవుని చెప్పమేంటో తెలియజేసినందుకు విశ్వాసం ఎట్లా ఉండాలి అనే విషయాన్ని తెలియజేసినందుకు చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందన్నారు ఇప్పుడు వన్ బై వన్ ప్రేయర్ పాయింట్ లోకి వెళ్దాం అండి ప్రేయర్ చేసుకున్నాం మధ్యలో వనేశ్మస్ గారు ఉన్నారండి వినేస్మస్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి అర్థం కాదు పరిశుభ్రీ మహిళ సరే పెరుగుతుంది పరిశుభ్ర మీరు అప్రహమద్ ఖాతీ పరిశుభ్ర అప్రహమి మరణాలలో ప్రభావం మీ దసీ గురించి ప్రాణాల ప్రభావిత పశుపాత అభిషేకాలను పిగలుగా నమ్మక సాధ చేస్తున్నారు బిగలుగా ప్రధాన సాధ చేసుకున్న కొన్ని ప్రాణాలు ఎంతగానో మీరు ప్రేమించిన అనేక కార్యాల నుంచి ప్రధాన ఎన్నెన్నో విషయాలు బయటపడుతున్నారు ప్రగా మా బయలు పరిష్కారా పరిశుభాత్మ అభిషి అర్థం చేసుకోలేక ప్రకృతికి సంబంధించిన కూడా వాచ్లుగా అలాంటి అభిరీ ప్రగా ఆత్మస్వరూపులుగా ప్రగా మీ ఆత్మ యొక్క అనుగురించి జ్ఞానాన్ని మీరు అనుగురించి కదా దాన్ని బట్టి అన్న మీకు కృతజ్ఞతలు అర్పించుకున్న తర్వాత మీ వాక్యాల కదా మీ పక్షులను జీవించాల కదా జీవితం గురించి అవలంబించుకోవాలని విషయం గురించి మాకు బయటపెట్టిన తర్వాత ఆయన అర్థమైన మీరు మర్చిపోతున్నారు దాన్ని బట్టి ఇప్పుడు అన్నాడు తర్వాత నాకే ఒక కళ్ళంలో ఉండాలి కదా నాగేవాళ్ళు నేర్చుకున్న ధాన్యం లాగా మీరు సమకూర్చుకోవడం సాధిస్తాను పత్రిక రావాల్సిన తగా అంటే ప్రయాసంలో నేను లోపలికి వెళ్ళాలి కళ్ళ బట్టి నేను తీసుకొని రావాలా కళ్ళని లోపల వాళ్ళు ఇచ్చే అప్పుడే వాళ్ళు బాక్ పడుతుంది వాకింగ్ పెట్టుకుంటా అయినా ఇస్తుంది మనుషులైన చేత తీసుకుని త్వన ఒక కళ్ళ తూరికాయలు పెట్టినట్టు రవా ఆ గాలికి ప్రభావ ప్రభావ విక్రం లే కళ్ళ పెట్టుకునే ప్రభావా కళ్ళం బయట వెళ్ళిపోతు గాలికి పెట్టుకుని పెట్టిన తర్వాత నాకు ఎందుకంటే వాళ్ళు విక్రం లేదు రవా కొన్ని వాకింగ్ లేదు ప్రభుత్వ పెట్టుకోండి పోతున్నాడు ప్రభుత్వ గాలి పెట్టే చెప్పుకోం పరిశ్రమ చూపించాలి పెట్ట చూపించుకోవాలి విప్పన్నంలాగా ఉండాలా ఒక రీతిని పరిశీలించుకోవాలి కదా మీ వాక్యం చెప్పిన పరిశీలించుకోవాలా కేవలం మీ వాక్యం ధరనే ప్రభావం పరిశీలించుకోగల ఏదైతే మార్గం లేదు క్రదా ఎందుకంటే ప్రభావ వాచ్ం చెప్తున్న ప్రభావం దేవుని చెప్పి తమ నడుపులు శుద్ధీకరించుకుంటున్నప్పుడు క్రదా ఏమి వాక్యం చేతనే శ్రద్ధీకరించగలుగుతాను వాచింగ్ చెప్తుంది ప్రభావ ఆయన ఈ వాక్యంపై పరిశీలించాల ప్రధాన ఆత్మ విషయంలో ఎంతో ముఖ్యమైన ప్రభావ ఆయన కమిటీ హృదయాన్ని భద్రపరచుకోవాలి ప్రగా భద్రపరచుకు కాకుండా ప్రభావ అన్నిటిని అట్లా రుచి అన్నింటిని చెప్పాలా ఆత్మ విషయంలో తండ్రి ధ్యానం సాధిస్తున్నాయి ఆయన ఇంటికి తమ్మితాలు ఎందుకు చెప్పిస్తున్నారు తర్వాత కమిటీ చెప్పిస్తున్నారాంటి ప్రధాని ఏమైనా పని రాత్రి దినాలను నిర్వా ప్రతి ప్రవేశాలు మా కాలంలో నెరవేర్చలే కనుక తర్వాత ప్రవేశాన్ని అర్థం చేసుకుని ముందుకు సాధించు చూపించుకున్న తర్వాత భయపడుతున్న తర్వాత విశ్వాసాలను పరిచయానికి ప్రోత్సాహించిన పది పనుల పరిగెత్తా గురి ఎందుకు పరిగెత్తా అలాంటి ప్రయాసాలు సహాయపడమని సాధిస్తున్నాయి మా దగ్గర అభ్యంతరాలను కొట్టి సాధించుకున్నాయి నాకు ఏదైనా పనులు ఏంటో ప్రభావ ఆనందించాలి ఎల్లప్పుడు ప్రభావంగా జీవితం నాకు కలిగిన ఉండాలి ప్రార్థన ఉండాలి కదా మెదట కలిగిన ప్రార్థన జీవితం కంటే అభివృద్ధి ప్రార్థనలు ఉండాలి విజ్ఞాపాల ప్రభావత ప్రార్థించాలి అన్ని వేళల్లో ప్రార్థించాలి క్రవ మీరు సాయంత్రం నడిపించిన ప్రార్థిస్తున్న ప్రాణుల ప్రభావిత ప్రార్థన చూసుకుంటే దాడులు ప్రార్థన చూసుకుంటా పనులు అన్ని వేళల ప్రజలు మైండ్ తెచ్చిన ప్రభావ మీరు మా స్థాయి కష్టపడాలా సమకూర్చుకోవాలి నాటి ప్రభావాలను కనిపించిన బయట ముందుగా కనిపించినారు నాటి ఆ రీతిలో ప్రభుత్వం ఆ ఆత్మ కరువు వార్త స్పందించిన అన్ని పక్కన వార్తలు ప్రకటించాలా ఎందుకంటే మంచి అర్థం వార్త వాళ్ళు వాళ్ళ ప్రధాన మీ విత్తనాలు అనుకోని త్వర బీమా దానికి కొట్టుకోవడం ఎందుకంటే విత్తనం లేదు కాబట్టి పదపది వాళ్ళు మీరు చూపించాలనే సహాయపడండి ఎంతో ఊరికపోయిన సహనంపై మీరు చూపించాల మీరు మీ సాయకుల బీచ్ రావాలా అబద్ధించభా మత ప్రాంతా విడుదల పొందాలి ప్రభావీకి రావాల ప్రభాయి మీరే సాయపడ ప్రావిస్తాను అయినా నా దేవ నా ప్రభానికి వండా ప్రభా పర్షి దేవన తల్లి ఓ ప్రభావం ఉద్యోగం ప్రభావం సంఘం నుంచి రావాల ప్రభా మొదట ఆసక్తి ప్రభావం ఎంతగా సేవ చేసి ఎంత ఆసక్తి ఉన్న తర్వాత అతి సంఘ జ్ఞాపకం చేసుకోవాలా మొదటి ప్రేమ జ్ఞాపనం చేసుకోవాలా మొదటి కిరియట్ చేయాలి ప్రభావ ఉద్యోగం ప్రభావాల గంభీరమైన ఉద్యోగం రావాల నీటి అలాంటి ఎంతకు రావాలా ప్రభావ అలాంటి అహుతులుగా జరిగింది అలాంటి ఘనమైన సేవ యుగత సమస్యలో ప్రభావ మా ద్వారా దానిపై రెస్ట్ సేవ మేము చేయాలా ప్రభావ అంటే ఆసక్తి మాకు చివరి అంశంలోనే ఉంటున్నాం ఇక మీరు బహు సన్నిటి ప్రభావ అయినా ఈసూక శివు అంశులు ఉంటుంది ప్రవృత్తిని గ్రహించాలా అయినా ఈశ్వరు అన్నింటిని చూపించాలని సహాయపడడం ఆదేశ్వ నాకు మీరే కనికరం చూపించడం ప్రాజెక్టు అర్థం చేసుకోవాలని వివేక సంపూర్ణంగా ఆత్మ సమయం నీటం కలిగి ప్రవృత్తిని వెతుక్కోవాలా పరిశీలించాలి అర్థం చేసుకోవాలా ప్రభావ మా గీతలు అవలంబించాలని సహాయపడడం ప్రాధ్యం ఒక దశలో మాకు అర్థం కావాలి కనుక్క అయినా ఇంకొక దశలో ఒకటి విశీకరించి మాకు చూపిస్తున్నారు ప్రభావ తన దశ మీకు ఆత్మలో ఎదుగులాగా మీకు సహాయపడానికి ప్రవ నా నాకు అంత లంచుకోవాలి వాక్యంలో మీ జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందాల ప్రభావం ఒక అన్ని విషయాలు అభివృద్ధి పొందుతూ మీకు చిత్రం ప్రవా నేను ప్రతి దశలో మీకు మైనకరంగా జీవించాలా మా పని వాటిలో మా ఉద్యోగంలో గానీ ఒక సాంకేతిక జీవితం సామాన్య జీవితం ప్రతి దశలో ప్రవ్వా జీవించాలానైనా అంటే జీవితం మా సంగతి భరించిన అదిష్టమైన నాకు ఏమైనా ప్రభుత్వం శోదరమైన వాటి నాకు ఏమైనా ప్రభుత్వ ప్రభావా అయినటు వైరస్ బాధ్యత గురించి ప్రాజెక్టు పాతపరండి మళ్ళీ చూపించిన ప్రభావం ఫిఫ్టీన్ లో ప్రభావం మెరుగే తెలియదు చూపించండి ప్రభుత్వా ఎక్కువ చూపించండి అయినా ప్రతి గురి క్షమించండి ప్రకాశించే ప్రభుత్వానికి ప్రేమ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే అయినా గిట్ల మీరు సమర్పించుకోవాలన్నా ప్రతి గురి ఆకర్షించుకో రక్షించుకోవాలి అది అన్న వాళ్ళ హెదిరికి సాయ్యం నాకే వాళ్ళు వైద్యులు గడ్డించడానికి ఆగిస్తుందైనా వైపు ఎంతో కూడా మమ్మల్ని సురక్షితంగా కాస్త విషయాలు తెలియదు వాళ్ళకి ఎంత గంట మిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ బిల్పండి కాబట్టి ఏడుకోవ కాబట్టి మీరు రక్తం చెందుకు రావాలి ప్రత్యేక గిడ రావాలా ఒక కళ్ళలో ఉండాలా ప్రభావాత ప్రభావా మీకు అన్నీ విశ్వాసం అయితే ప్రతి జిల్ని పట్టును గ్రహించి వాళ్ళు కళ్ళ నుంచి ఆగి పెట్టుకుని తర్వాత ముందు రావాల మీరు అందరి సేవలు జరిగిన మహిమాద వాదరాల ప్రభావం తీర్చిదిద్దమని ప్రాధిస్తున్నాయి సమర్పించి ప్రతి కుటుంబాన్ని రాష్ట్రించివించిన ప్రోభా బలపరచండి నిలబెట్టుకోవడం ప్రాధిస్తున్నాయి ఆర్థిక వ్యవస్థ కూడా ఎంత భయం బిడుదా ఎక్కువ తిరిగి మెరుగుపెట్టయినా మా దేశం అక్కడ మీరు సహసరాన్ని చదువు భయంకరీ ఉద్యోగాలు అన్ని అన్ని ఫార్మర్ అయిపోయినైనా మీరే తిరిగి మీరు ఇంటి బట్టలు పెట్టుకున్న ప్రాధిక్యం అయినా నాది వనప్రభ నాంది ఆృతిక ప్రభువని కుదిటిక ఆదిశం దేవ అతి ఆయనకుల ప్రభు రక్షణ పొందాలని మహమ్మద్ అనే జీవించాన అతి భిద నేత్రంని అది శీతించిన మిశ్రమ వాడి చెట్టు సైతం బందతల్లి కొడు విడలొల్లేసి ఈకరి దొక ప్రవేటిని సాజిన ప్రాజనమైన నాది వనప్రభని పొందాలి శిరాత్రి కొలి కన్నికిండి నిచిద కొడిదెని సాజని అతి నిచిద పట్టల అరవలకిని కలికలకిటి తోట కండిన అలానే చేయకటిని పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపాని యాదేవ ఏసయ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను జీవంగల దేవ తండ్రి ప్రభావి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నదేవా తండ్రి ప్రభాయన యేసుజ దీనులు మరో దరిద్రుడు మరో వీళ్ళని ఆలకించువాడు తండ్రి నాయన సమస్య ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా అంతర్యములను తండ్రి ప్రభా పరిశోధించేవాడు తండ్రి ప్రభా దావేది మహారాజు అంతరంగములు నాయన నన్ను శుద్ధీకరించమన్నారు ప్రభా మా అంతరంగములను జ్ఞాపకం చేసుకోండి శుద్ధీకరించండి ప్రభా హతో నాయనా కడగమని నాయన ఈసుమము కంటే తెల్లగా చేయమని వేడుకలు చుట్టిన తండ్రి నాయనా పవిత్ర పరుచుకొని మీ యొద్ద నిలుచుటకు సహాయం చేయండి ప్రభావ ఇచ్చిన ఈ అవకాశము దినమును బట్టి మీకు వందనలు తండ్రి అల్పుడని అయోగ్యుడన్ కదా ప్రభా నైనా అట్టివాణి మీద నువ్వు కృపచూపించినావు తండ్రి ఆయన మిమ్మేలు మేము మర్చిపోలేము తండ్రి అయినా మీరు చేసిన ఉపకారములు అనంతమై ఉన్నాయి ప్రభా జీవితంలో అడుగు అడుగున తండ్రి ప్రభా మీ ప్రేమ కనిపిస్తూ ఉంది ప్రభా ఆయన వందనాలు స్తోత్రాలు ప్రభా జీవం గలదేవా నాయనా ఈసయ్య తండ్రి ప్రభా అనేకులు ఈ దినమును చూడలేకపోయినారు నాయన ఈసయ్య తండ్రి ప్రభా నాయన అనేకులు తండ్రి నిద్రించి ఉన్నారు తండ్రి ప్రభా రోడ్డులో పడి ఉన్నారు నాయన వ్యాధిగ్రస్తులై ఉన్నారు నాయన పాపములో పడి కొట్టుబిట్టాడుతూ ఉన్నారు తండ్రి నాయనా వారికి దారి చూపించండి ప్రభా కృపామాయుడు నీవే నాయన సర్వ లోక రక్షకుడు నీవే నాయన ఈశ్వరాజ కాబట్టి రక్షించమని వేడుకొనిచ్చుంటున్నాం సహాయం చేయమని వేడుకొని కోవిడ్ బాధితులని జ్ఞాపకం చేసుకోండి ప్రభా గత కాలంలో నన్ను కాపాడినారు ప్రభా అయా తండ్రి ప్రభా కృప చూపించినారు ప్రభా నాయన ఈశ్వరాజ మరణకరమైన వ్యాధి నుంచి విడుదలని పిలిచినారు ప్రభు నాలాగా అనేకులని రక్షించినారు ప్రభు దీని అన్నిటిని బట్టి మీకు వందనాలు వేసాయా తండ్రి ప్రభా అదే విధముగా కొంతమంది నిద్రించున్నారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ముఖ్యంగా అయ్యగారు జోసఫ్ కిషోర్ గారు తండ్రి కుటుంబాన్ని నాయన మీ చేతులు కప్పచెప్పు చిన్న బిడ్డలు నాయన ముగ్గురు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాం అమ్మగారిని జ్ఞాపకం చేసుకుని కుటుంబానికి ధైర్యం దాయిచ్చు తండ్రి వారి సంఘాన్ని నడిపించవలసి ఉన్నది ప్రభు నాయన ఈ సురజ నాయన చూపి నాయన వారు నడిపించుకునిలాగిన వారికి శక్తిని దాయించి మనం సహాయం చేయండి తండ్రి ప్రభా నాయన ఈశ్వరాజ ఆ కుటుంబానికి తండ్రి ప్రభా తోడుగా నీడగా మీరుండీ బలపరచండి ప్రభాయన ధైర్యమును దయచేయండి ప్రభా ఇక ఒంటరి పోరాటం పోరాడండి ప్రభా నాయన ఈశ్వరాజ సహాయం చేయమని జ్ఞాపకం చేసుకోమని వేడుకున్న సంఘ సభ్యులందరికీ ధైర్యమును దయచేయండి ఊదార్పును దయచేయండి ప్రభా సహాయం చేయమని వేడుకున్న అదే విధంగా నాయన ఈశ్వరజ ఆయన వలస కూలీలు రైతులు తండ్రి ప్రభా నాయన ఆయా వీరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటారు నాయన కొన్ని ఇబ్బందులు తొలగిపోయాయి ప్రభావా పట్ల కృప చూపించినారు తండ్రి వందనాలు ఇస్తూ ఇంకా నువ్వు కృప చూపించవలసిందిగా అడుగుచు దేశ్వారా జరుగుతున్న సేవని జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశ ప్రవ్వా నాయన అదే విధంగా నాయన జాషోని బట్టి మీకు వందనాలు పోయి ఆ బిడ్డని శ్వాసపరచమా సహాయం చేయమా ఆ తండ్రి కుటుంబానికి ధైర్యములు దాయిచ్చి అదేవిధంగా అభిరామ్ బ్రదర్ ని బట్టి ప్రార్థిస్తుంటుంది సహాయం చేయండి ప్రజల్ని బట్టి ప్రార్థిస్తుంటుంది వారికి కూడా సహాయం చేయండి తల్లి వారికి తోడుగా నిడదండి కరోనా రాకుండా వారి చుట్టూ కంచనా వేయండి ప్రభు ఆ సహాయం చేయమని వేడుకొని అదేవిధంగా తండ్రి మాట్లాడుతున్నాను మీరు స్వస్తపరిచినందుకు వందనాలు ప్రభు ఆ బిడ్డ మీకు మహిమకరకంగా జీవించినట్లు సహాయం అదేవిధంగా టీమ్ లో ప్రతి సభ్యుల్ని జ్ఞాపకం చేసుకుని నాయన ఈ సరోజ అంటే మీరు వారిని గణపరుచున్నారు ఆయన దాన్ని బట్టి మీకు వంద కృప చూపిస్తున్నాం వంద వెరీ మచ్ చూపిస్తున్నారు ఇంకా కొనసాగింపు లైక్ చేయమని వేడుకొని అంటే దాన్ని బ్రదర్స్ జ్ఞాపకం తింటున్నాం నాయనా వారి పని పాటలు నాయనా వారికి తోడు నేడుగా ఉండమని వేడుకొని చూస్తున్నాం మంచి ఆరోగ్యం మంచి జ్ఞానంతో ముందు కొనసాగటానికి సాయం రాకలకు మేమందరము సిద్ధపడాలి ఆయన వెనుక సంబంధం కాబట్టి తండ్రి ఆయన బోధ నిమిత్తమై పోరాడు అని సెలవిచ్చి ఉన్నారు ప్రభు ఆయన కలగ ప్రభు ఆయన ఇంకా కలగడంలే సహాయం చేయడం మీకు సంపూర్ణంగా తండ్రి ప్రభుత్వ విధేయత చూపాలి తగ్గింపు జీవితం రావాలి తండ్రి దీని వస్త్రం ధరించుకోవాలి సహాయం చేయమని తోడుగా ఉండమని వేడుకలు వచ్చింది ఇంకా నువ్వు జరగవలసిన తల్లి ప్రభా మీరు క్షేమమైన దాయిత్యం అపవిత్రాత్మ ఏ సున్నా లయమైపోవును గాక దుష్టక్రియాలన్నీ పారిపోవును గాక తండ్రి ప్రభా అపవాద ఎప్పుడు నువ్వు తండ్రి ప్రభా నాయనా మా సంతోషం వెనకల్నే మా భక్తి వెనకల్నే తండ్రి మా దీనత్వం వెనకల్నే ఉంటున్నాడు తండ్రి ఎక్కడ ట్రాప్ చేయాలా ఎక్కడ పడగొట్టాలా అవును తండ్రి ప్రభాయన అవన్నీ ఏ సున్నా గద్దీస్తుంటున్నాం వెళ్ళిపోమ తండ్రి మీ చేతుల్లో కప్పచెపుతున్నాం ప్రభా సహాయం చే తండ్రి తోడుగా ఉండమని వేడుకొని వచ్చుతున్నాం ఈ అవకాశాన్ని బట్టి వందనల్సి చెల్లిస్తాం నన్ను నేను తగ్గించుకుంటూ ఆయన అదే విధంగా ముఖ్యంగా సంఘాల గురించి యోగ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నా మరి ఏడల కృప చూపించు మన సంఘం తండ్రి ప్రభ కనికరము చూపి మనకి క్షమించున్నాను తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని ఆయన ఈసొక్క పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటూ యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మాయి పరిశుదురా మా ప్రియాపరంలోకి ఒక తండ్రి విషయాన్ని నామానికి ఎంత వంద తండ్రి ఇదిగోనైనా ఇప్పటివరకునైనా అయ్యా మరి మంచి వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచే మీకు ఎంత వంద అవును బాబా ఇదిగోనైనా గొప్ప హెచ్చరికలు చేస్తున్నారు తండ్రి అయ్యా గొప్ప మాటల మీరు తండ్రి అయ్యా ప్రభా ఎదుగునైనా అయ్యా ఆ కళ్ళని బయట ఉండకుండా ప్రభా అయా కళ్ళంలో ఉండులాగినా అయా గట్టి గింజలాగా ఉండేలాగన అయ్యా మీరు మీరు కొట్లలో మీరు దాచుకునే ధాన్యంలో మేము ఉండులాగిన ప్రభా అమ్మల్ని తీర్చిది ఆ విధంగా ఉంచమని అయ్యా మేము ప్రార్థన చేస్తున్నా మాలో అనుక్షణం ప్రభా మాలో పాపము మట్టి మళ్ళం అయ్యా అపవిత్ర ఏమి కూడా ప్రభా మాకు అంటకుండా ప్రభా అమ్మని తరుణిస్తూ అయ్యా మమ్మల్ని సరిచేస్తూ వాకి ద్వారా బలపరుస్తున్నది మీకు ఎంత ఉన్నారు ఇదిగోనైనా జలు బవిగా ఉన్నాయి తండ్రి ఆయా సమయాన్ని పోగొట్టుకోకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకొని అయా అన్ని రాజ్యంలో ప్రభా అం వారసులు అవడానికి అయ్యా నీతో పాటు మేము ఉండడానికి ప్రభావ నీకు నిర్గ్రహించమని ప్రార్థించాను తండ్రి మీకు ప్రభా ఇదిగోనైనా ఎంతో మంది ప్రభా అయ్యా అయా మరి సంఘ కాపర్లు అయ్యా మరి సంఘస్తులు అయ్యా ఈ కరోనా వ్యాధిని పడి ప్రభావం చనిపోయిన చాలా మంది ఉన్నారు దైతో వారిని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాన్ని మీరు దర్శించండి మీరు ఆదరణకర్తగా ఉండండి మీరు యజమానిగా ఉండండి తండ్రి అయ్యా ఇదిగోనైనా ఈ కిషోర్ గారు జోసెఫ్ కిషోర్ గారు కుటుంబం గురించి ప్రార్థించే చుండగా అయ్యా వారు మరి బ్రతికున్నప్పుడు ప్రభా ఎలాంటి సేవ చేశారో మీకు తెలిసిన ఆయన ఏది ఏమైనా కానీ ప్రభా ఏదైనా లోపముంటి సరిచేసి ప్రభా మీ రాజ్యంలో కానీ తీసుకోమని ప్రార్థించవచ్చున్నా తండ్రి విడిచిపెట్టిన కుటుంబాన్ని మీరు నా ఫోన్ చేసుకోనండి ఆ కుటుంబానికి ప్రభావ మీరు ఆదరణకర్తగా ఉండండి యజమానిగా ఉండండి అయా బిడ్డలను మీరు ఆదరించండి కనికరించండి కృప చూపించండి అయా ఆయా ప్రతి విధమైనటువంటి ప్రభా నుంచి వాళ్ళని విడిపించి ప్రభా అయా వాళ్ళని స్వతంత్రులుగా చేసి అయ్యా వారిని ప్రభావి తలగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఆ సంఘస్థుల జ్ఞాపకం చేసుకోనండి ఇప్పుడైనా సరే ప్రభు మంచి బోధన అందించి ఒక బోధకుడిని అయ్యా ఒక ఒక మంచి కాపర్ని అయ్యా మీరు అక్కడ ఏర్పరచమని అయ్యా మీ చిత్తాన్ని ఈ రోజుల్లో ప్రభావ జీవితాన్ని సరిచేసే ఒక మంచి బోధ అవసరం కాబట్టి అటువంటి బోధలు ఆ సంఘం కలిసి నడిచే విధంగా ప్రభావితం మీ ఏర్పాట్లు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం దానికి జ్ఞాపకం చేసుకునే రాజా మీకు ఎంత వంద ప్రభా నన్ను నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా సమస్తమైనటువంటి బలహీనతల నుంచి ప్రభావిత విడుదల కలుగు చేసి ఆయా సంపూర్ణ శక్తిని బలాన్ని ఆయా ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థించున్నాను తండ్రి ప్రభావి పరిచర్లో పాల్గొంటాను ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని అయా వారికి ఇబ్బందుల నుంచి ప్రభా అయా మీ చిత్రమైతే ప్రభావితి అయా ఇంకా బలబుగా అయినా అయా మీలా ఎదగడానికి కుప్పనని ప్రార్థించు ఏమైనా బిడ్డల జ్ఞాపకం చేసుకున్నా తండ్రి అయా ప్రభావారు చేస్తున్న పని పాటల్లో మీరు జ్ఞాపకం చేసుకోనండి చెడిపోతున్న వారిని మీరు ప్రభావిత రక్షించే దేవుడు నాయన అయా నశించి వారిని వెదక్కి ఎక్కడ నశించి చూసి వాళ్ళని రక్షించే దేవుడు గానీ తండ్రి నీకు ఎంత వందనాలు కాబట్టి ప్రభా యమన బిడ్డలు ప్రతి ఒక్కరిని నశించిపోతున్న ఆత్మలను రక్షించి ప్రభా అయా మీ రాజ్యం కొరకు ప్రభా అయా మీరు గొప్ప సైన్యాన్ని మీరు తయారు చేయమని అయా అయ్యా ప్రతిమలు కొంచున్నావు తండ్రి ఈ యవనస్తులందరూ ప్రభా మీ రాజ్యంలో ఉంటే అయ్యా ప్రభా మీ చిత్తంలో ఉంటే ప్రభా అయా మీ ప్రణాళికలో ఉంటే అనేక మందికి ప్రభా అయా వాక్య బోధ వాక్యాన్ని మరి అందించి ప్రభా అయా అయా ని చిత్తాన్ని నెరవేర్చేవారిలాగా ఉంటారు కాబట్టి ఆ విధమైనటువంటి ప్రభా అటువంటి ఆశీర్వాదాలతో రోబా మీరు ఆ యమన బిడ్డలు మీరు ఆకర్షించమని ప్రార్థించిన తండ్రి మరి ముఖ్యంగా ఈ పరిచర్లో ఉన్నటువంటి అయా చంద్రశేఖర్ గారిని వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా భాస్కర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి వండేసింహి గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆయన చేస్తున్న పరిచర్లను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా అట్లాగే విజయ్ గారు ఎఫ్రాహిం గారు శ్యామ్ సారు అ ఇదిగోండి ప్రభా మరి రవి బ్రదరు మనోజ్ గారు పప్పు బ్రదరు వీరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు వీరు చేస్తున్న పనిపాట్లలో ప్రభా అయా మీరు జ్ఞాపకం చేసుకోనండి ముఖ్యంగా మీ పరిచర్యలో అయ్యా వారు ఆసక్తిని కనపరుస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుని బలముగా వాళ్ళని వాడుకోమని అయ్యా ఒక పనిముట్లుగా ఒక సాధనంగా మీరు వాళ్ళని మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి పని పనికి వచ్చే పాత్రగా వాడుకోమని ప్రార్థన చేయొచ్చున్నాం ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారిలో ఉన్న లోతుబాట్లని అయా ముఖ్యంగా ప్రభా శారీరక బలహీనతల్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్ని ప్రభా వాటిలోంచి బయటపడే తండ్రి అయా మీ నామ మహిమార్దీ వాళ్ళని వాడుకోమని అయా మీ నామ మహిమార్థం ప్రభావి వాక్య పరిచయ కోసం మీ రాజ్యస్వార్థను ప్రకటించడం కోసం వారిని మీరు ఉపయోగించుకోమని ప్రార్థన చేచ్చున్నాం తండ్రి మనవలన్నీ మీ రాజ్యంలో చేర్చుకొని ప్రతిఫలం దని ఏ సహాయ జీవము కలిగిన నామంలో అడిగి ఇంకా ఎవరైనా ఉంటే ప్రేయర్ చేయండి ఎవరు లేకపోతే మన చంద్రశేఖర్ సారు బెన ఇచ్చి ప్రార్థన క్లోజ్ చేస్తారు ప్రార్థించేవాళ్ళ కృపారు వాళ్ళతో తండ్రి మీకే బిస్తే ఈ దేవంతా తండ్రి కొంచెం ప్రార్థిస్తారు తర్వాత ఈ లోకంలో మేము ఏంటైనా గానీ ఈ కాము అని వాక్యం కలిగిస్తుంది తండ్రి కాబట్టి అయినా మేము త్వరలోక వాసులం ఆకాశ వాసులం కాబట్టి అయినా ప్రత్యక్షణం మీతో పాటు అక్కడ కూర్చొని మీతో సంభాషించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రతిక్షణం మీ వాక్యం మీద ఆధారపడి మేము జీవం పొందుకోవాలా జరాలలో ప్రసాత పొందుకోవాల తర్వాత అద్భుతాలు మా జీతంలో చూడాల తర్వాత మీరు తప్ప ఎవరు అవి మాత్రాన్ని గ్రహించలేరు అధికరించేందు ప్రణాళికా సేపరణ మీ యొక్క కృపర్ కృప మాకు అందరికాల గురించి నడిపించండి కిషోర్ వారి కుటుంబం గురించి ప్రాంతిస్తున్నాం తన భార్యకి మీరే బట్ట నడిపించండి అద్భుతాలు చేయండి ప్రభుత్వ కుటుంబాన్ని ఆర్థికంగా మెరుగుపరచండి రక్షణ ప్రణాళికలు కొనసాగుపడండి మీరు ఆక్రమండదు ప్రతి చీకటి అంధకార శక్తులను పాఠాలను బంధించండి మీ యొక్క సంపూర్ణమైన స్వసత మకాన్ని గురించి నడిపించండి మీరు వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరుచుకోండి ఇదంతా మీకు ఇప్పుడు పెట్టుకోమాలి కృష్ణ ఇస్లాం తండ్రి కృప సమాధానం నడిపి మనందరికీ సదాకాలం తోడే కాదు సార్